భాగ్యం వచ్చింది ప్రభా కాబట్టి తుది శ్వాస వరకు ప్రభా మేము యొక్క ధన్యత భాగ్యంలో ఉండాలా ప్రభా మీరు ఆకడనంతరం వరకు ఇదేవా మీ యొక్క వాక్యాలను ధ్యానించాలా మీ యొక్క వాక్యాలను ప్రకటించాలా ప్రభా అనే దినము ప్రకారంగా మా జీవితాలలో మేము అవలంబించుకొని ప్రభా చీకటిలో ఉన్న మా జీవితాలను ప్రభా వెలుగులోకి నడిపించుకోవాలా కలిలోయ అనేకుల నా వెలుగులోకి నడిపించాలా ప్రభ అలాంటి పరిశుధాత్మ శక్తి బలం మాకు దయచేయండి మీ కృప చేత మీ కనికరం చేత ప్రభా దేవ మీరు కార్యం ని జరిగించండి ప్రభ శోధనల్ని శ్రమల్ని చూసి భయపడడానికి వీలేదు ప్రభ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రభా వీటన్నిటిని చూసి ప్రభా మేము వెనుకడుగు వేయడానికి వీలేదు ప్రభా ఏసుక్రీస్తు నామంలో వీటన్నిటిని జయిస్తూ ప్రభా హలెలుయా విజయాన్ని పొందుతూ యేసు ప్రభ మీ కాడిని మోస్తూ మేము నడవాలా ప్రభ సులువైన కాడ వేసు ప్రభా అలెలు యా రాజా వందనాలు ప్రభా మేము మోస్తూ ముందుకు నడిపింపబడే కృపని భాగ్యాన్ని మాకు దయచేసి ఓ ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని ఏసో క్రీస్తు మహిమ గల నామంన ప్రార్థన చేసినాం తండ్రి ఆ మెయిన్ పరమా జీవము నాకు నివా తిరిగి లే చెనునాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లే చెను నాతో నుండా నిరాంతరాము నడిపించును మరలవచి వచ్చి ఎసుకొని పోవును నిరాంతరాము నడిపించును మరల వచ్చి పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతను శోధనలदिकమైనా సుమసిలక సాగివెళ్ళెదను సాతను శోధనలदिकమైనా सम्म सिलकसा गिव्ल्लेदनु लोकम शरीरमुलागिननु लोबडकानेनुव्ल्लेदनु लोकम शरीरमुलागिननु लोबडतानेनुव्ल्लेदनु యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా సమయమైనే స్థితికైనా నా జీవితముల యేసు చాలునుండు దరులల్లరునను విడచినను శరీరము కుల్లి కృషిించినను రులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వల్ల విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వల్ల నన్ను విడచినను ఏ చాలును హెలుయేసు చాలును हालेलुयाय समया मय नै स्थिति कैना ना जीवितम लो येशु जानु नु देव निसानिदी महिमादननिधि दाता नुवेडे वरमुल पुंदिना देव निसानिदी महिमादननिधि दाता लुवेडी वरमुल पुंदिना prarthana veerula kavilelo prarthana veerula kavilelo na perunna da na perunna da na perunna da na perunna da దేవుని సముఖ జీవ కవలిలో దేవుని సముఖ జీవ కవిలిలో నా పేరు నదా నా పేరు నా పేరు నా పేరు నదా ఆకాశ మండలములు తిరిగేడు అంధకార శక్తులను గెలచిన ఆకాశ మండలములు తిరిగేడు అంధకార శక్తులను గెలచిన విజయ వీరులా కవిలలో విజయ వీరులా కవిలలో నా పెరుదా నా పేరు నదా నా పెరు నదా నా పేరు నదా పరిశుదయ ఋషాలేము సంఖ్య పరిశుధ గ్రంథము సూచించు పరిశుదయ ఋషాలేము సంఖ్య పరిశుధ గ్రంథము సూచించు సర్వోన్నతుని పురములో సర్వోన్నతు నీపురములో నా పేరున్నద na peruna da devuni samuka jeeva kavileno devuni samuka jeeva kavileno na peruna da na peruna da na peruna da na peruna peru da hallelujah థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ఓకే సంపూర్ణమయ కృపా శాశ్వతమయ కృపా సంపూర్ణమయీ నీ కృపా శాశ్వతమైనదినీ కృపా మరువీను నీదునాం మరువలి నీదునామం మరపురానిదినీ కృపా మరపురానిది కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనదినీ కృపా సంపూమీ నీ కృపా శాశ్వతమై నదినీ కృపా పాపికి విడుదలా నీవు చూపి కృపా పరమునా చేర్చుటా ీ పినా కృపా పాపికీ విడుదలా నీవు చూపి కృపా పరమునా చేీ చూపి కృపా ఆత్మదేవు నీ కృపా ఆరాధ్య దైవనీ కృపా ఆత్మదేవుడని కృ ఆరాధ్య దైవమని కృ సంపూర్ణమీ నని కృపా శాశ్వతమై నరినీ కృపా సంపూర్ణమీ ననీ కృపా శాశ్వతమైనదినీ కృపా విద్యలే పారులకు నీవు చూపిన ఈ కృపా తేజోసు స్వాసమునందు చే విద్యలే పారులకు ఈ కృపా తేజోసు వాక్యం నందు చేుడీకృపా అరధ్య దైవమనీ కృపా త్మేనీ కృపా ఆరాధ్య దమని కృపా సంపూర్ణమై కృపా శాశ్వతమై నదినీ కృపా సంపూర్ణమై శాశ్వతమైనదినీ కృపా మరువలిదునామం మరువలను నిదునా మరపురానిదినీ కృపా మరపురానిదినీ కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమై నీ కృపా శాశ్వతమైనది నీ కృపా శాశ్వతమైనది నీ కృపా హలలు థ్యాంక్ యూ ప్రైజ్ లోయ థ్యాంక్ యూ బ్రదర్ మనం మనం చూసుకున్న వాక్యము ద్వితీయో పర్డే కాలంలో ఎయిత్ చాప్టర్ థర్డ్ వచ్చిన మనం చూసుకున్నాం కదా ఆ రోజు నేను రెండు చెప్పినాను ఇది ఇంకా కంప్లీట్ చేసేస్తాను ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇద్దర ప్రేమల దీవా కృపణ తండ్రి దీవాయసానికి ఎక్కడైన వదనాలు ఇక్కడ తగ్గతాడి పరిశుద్రమంతుడానికి ప్రభా వీలాదిలతో కూడిన మాహుత్రమైన గొప్ప దేవానికి దేవాయత్తు ప్రభ మరి వాక్యంచభ మీరే మాతో మాట్లాడండి ప్రభ మా మీరు విప్పండి ప్రభ దేమని సత్యని ప్రభా మేము అంగీకరించుకొని నడుచుకున్నట్టు ఎక్కువ మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నదండి దేవాయత్తు ప్రభ మాత్మిన చూడని మాత్మ్యమని కళ్యాణ్ స్వాస్థపరచని ప్రభా అయితే నీకేస్తాం నీకేమన్నా తండ్రి లేదా నాకున్న సొంత తరంపులను గద్దించి కొట్టి వేసి ప్రభా తరంపులకు చోటు ఇస్తాను నన్ను నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి లేదా యసు ప్రభా యొక్క పరిశుద్ధకు మధ్య అయితే నడిపింపు దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి హౌమేన్ రిమెంబర్ ద లాడి ఆఫ్ గాడ్ అనమాట దేవుణ్ణి ఆయన ప్రతి వాక్యల్ని జ్ఞాపకం చేస్తున్నామాట అంటే నేను మొన్న టాపిక్ చెప్పినాను డ్యూటోనిమీ ఎయిటీ చాప్తా థర్డ్ వచ్చినాం అనమాట ఆహారం వలననే కానీ ఏవో సెలవు ఇచ్చినా ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు నీకు తెలియచేయుటకు ఆయన నేను అని చె నీకు ఆకలి కలిగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నతో నేను పోషించును అని తీవుడు మొన్న మనం డిస్కస్ చేసింది ఈ వాక్యం విషయంలో సో చూడండి ప్రతి మాట నరులు బ్రతుకుదురా అని అంటున్నారు అంటే దేవుడి నుంచి వచ్చిన ప్రతి మాట వల్లనే నరులు బ్రతుకుతారని దేవుడు సెలవిస్తున్నాడు కదా అయితే ఇక్కడ కూడా అంతే ఏంటంటే ఆ దేవుడు ఇచ్చిన ప్రతి మాట వల్ల నరులు ఏ విధంగా బ్రతుకుతారు చూడండి ఎవ్రీడే మార్నింగ్ లేచి మన వాక్యం ధ్యానించినప్పుడు ఆయన మనతో మాట్లాడినప్పుడు మన ఆత్మకి జీవం కలుగుతుంది కదా మనము ఆ సృష్టి అంతట్లో కూడా ఆయన నోటి నుంచి ఊపినప్పుడు ఆ మనకు జీవాత్మ ఏ విధంగా అయితే కలిగిందో అదే రీతిగా ఇక్కడ అంతే ఆ మన్న ఎవరో ఏసుప్రవే కాబట్టి ఆయన మనలో ఉంటేనంత ఎప్పుడు మనకి జీవమే కాబట్టి ఆయన మనలో ఉండాలి మనలో మనం నడుచుకోవాలంటే చూసుకున్నాము అది కూడా ఏమని ఇప్పుడు మనం చూసుకున్న వాక్యమందంటే మాథ్యూ ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ వచ్చినప్పుడు దేవుడు మనం చెప్తా ఎందుకంటే నరులు ప్రతి అంటే ఆయన ఇచ్చిన ప్రతి చేతనే మనం బ్రతుకుతాం కాబట్టి ఇక్కడ కూడా అంతా అనమాట దేవుడు ఏంటంటే మన కొరకు ఎంతో ప్రాధాన్యత చేసిన దేవుడు ఎందుకంటే మన పాపము ఆయన మీద వేసుకొని భరించిన అనమాట మొన్న కూడా బట్ జీజస్ ఆన్సర్ ఇట్ విల్ రిటర్న్ మ్యాన్షన్ నాట్ లిన్ ద బ్రెడ్ హలో but on every word that comes from the mouth of the god and anamata chendi edina uh, gani deenchu uh, ochina prathi maata valane manamu bratukutam anamata ippudu yohanu 6th chapter lo 31 vachanam chuddam yohanu 6th chapter john 6:27 ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్లనే నరులు బ్రతుకుతారని ఇక్కడ మనకు తెలియజేయబడుతుందన్నమాట ఎందుకంటే రిమంబర్ ద లార్డ్ యోర్ గాడ్ అనమాట దేవుని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలా ఆయన ఇచ్చిన మన్న ఏంటిది ఆయన మనము ఎందుకు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి అనంటే మన ప్రతి పాపని శాపని ఎవ్రీథింగ్ ఆయనే భరించను మన కొరకు కాబట్టి మనలను ఆయన రక్షించం కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతి మాట మనము వినాల్సిందే అయితే ఇక్కడ చూడండి ఆ దేవుడు ఏమంటుందంటే వ్యోహన్ జాన్ సిక్స్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ వచ్చిన చూసుకుంటే అక్షయమైన క్షేయమైన ఆహారం కొరకు కష్టపడప్పుడి కానీ నిత్య జీవం అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని అంటుంది అంటే అక్షయమైనది ఇట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అనమాట కదా అక్షయ ఆ ఆహారం కొరకి మనము కష్టపడాలన్నమాట ఎందుకంటే ఏదైనా క్షేమైన వాటి కొరకు మనం కష్టపడతానంట అసలు నిత్య జీవం అనేది మనకు ఉండదని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడతానంట మనుషులు కుమారుడు దానికి ఇచ్చాను ఎందుకే తండ్రినైన దేవుడు ఆయన ముద్ర వేసి వేసి ఉన్నాడని చెప్పాను చూడండి ఎప్పుడైతే లోకరీతిగా ఆలోచించి ప్రతిదీ లోకరీతిగా వెళ్ళిపోతే ఆయన నిత్య అనేది వాళ్ళలో ఉండదు ఎందుకంటే వాళ్ళు లోకం వైపు చూస్తున్నారు లోకం వైపు పరిగెడుతున్నారు కానీ దేవుడు ఇక్కడ ఏమని చేస్తున్నాడంటే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడం చూడండి ఇక్కడ ఈ లోకంలో మనం శ్రమలు అనుభవిస్తున్నామేమో కానీ ఆ కాలంలో ప్రవక్తలే కానీ పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అపోసలు వీళ్ళు పడినంత శ్రమ ఇంతవరకు మనం ఏ విషయంలో పడలేదు వాళ్ళకున్నంత అనుభవం మనకైతే అసలే లేదు అందుకే ఇప్పటికైనా చివర్ డైసస్ కాబట్టి ఆయన చెప్పేది ఒకటి ఆయన ఇచ్చిన ప్రతి ఆహారం మనము తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆయన ఇచ్చిన వర్డ్స్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆ వర్డ్స్ ని మనం స్వీకరించుకొని నడుచుకోవాలన్నమాట ప్రతిదీ మనం ఆత్మీయంగా కష్టపడరా కష్టపడాలా కదా ప్రతిదీ మనం నేర్చుకోవాలని దేవుడి కడ చెప్తున్నమాట ఎందుకంటే అక్షమైన ఆహారం కొరకు కష్టపడితేనే వాళ్ళు ఎట్లుంటుందంటే దేవుని ఆయనకు ముద్ర వేసి ఉన్నారు అని చెప్తున్నారంటే చూడండి దేవుని యొక్క బిడలుగా మనం మారబడతాం అనమాట ఎందుకంటే ఆయన ముద్రలు మనం ఫీల్ చేయబడతాము ఎప్పుడో అక్షమైన ఆహారం కొరకే కష్టపడినప్పుడు అందుకే అక్షయమైన ఆహారం కోసం మనం కష్టపడినప్పుడంట కుమారుడు దాన్ని మీకిచ్చాను ఇందుకే తండ్రి నేను దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను చూడండి ఏసు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతిదీ తనకిచ్చిన ప్రతి పని ఆయన నెరవేర్చుకొని వెళ్ళిపోయింది అంటే తండ్రి చిత్తాన్ని కనుగొని నడుచుకున్నాడనమాట ఏసు ప్రభు అదే రీతిగా మనం కూడా మన తండ్రి ఏసు ప్రభే కాబట్టి ఆయన చిత్తాన్ని కనుగొని మనం కూడా నడుచుకుంటేనే నిత్య మనము బ్రతకగలుగుతాం అంటే నిత్య మనము నివసింపగలుగుతాము ఆయనలో మనం సీల్ చేయబడతాం చూడండి ట్వంటీ మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా ఏసు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వసించుటే దేవుని క్రియా అని వారితో చెప్పాను వారి ఇట్లా మేము చూసిన నిన్ను విశ్వసించుటకు నీవు ఏం సూచక క్రియనైనా చూడండి దేవుడు ఎప్పుడు సూచక ఎప్పటి నుంచో చేస్తాడు దేవుడు ప్రతి లేఖనాల్లో ఉన్నది ప్రతిదీ నెరవేరుతుంది కాబట్టి ఆయన సూచక ఎప్పుడు జరిగించను కదా యోన చాపం మింగినప్పుడు అని త్రీ డేస్ ఎట్లా అయితే ఆ గర్భఫలంలో అది కృషి యొక్క గర్భంలో దాచబడి ఉన్నాడు కదా ఆ యొక్క చాప తేమింగ్ మింగినప్పుడు ఆయన అందులో త్రీ డేస్ ఉన్నాడు చూడండి ఆ త్రీ డేస్ అయిన తర్వాత ఆయన మళ్ళీ బయట కక్కేసింది అంటే అక్కడ దేవుడు సూచక చేస్తున్నాడు ఆయన ఆ పరిశ్రమ అర్థం చేసుకోలేకపోతున్నాడు కానీ ఇక్కడైతే మనకు దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట ఎందుకంటే సూచక దేవుడు చేసింది కానీ ఈ ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క మాటని విశ్వసించి నడుచుకున్నారు కాబట్టి దేవుని నువ్వే నిజమైన దేవడం అని వాళ్ళు అక్కడ గ్రహించినారు ఒకవేళ వాళ్ళు గ్రహించకపోయి ఉంటే లోకం అదే రీతిగా ఉంటుంది ఎందుకంటే ఆయన కొండ మనకు మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్లు తెలుసు కదా ఆయన కొండ మీదికి ఎక్కి ప్రకటన చేస్తుంటే ఎంతమంది జనాలు విన్నారు కానీ అందులో దేవుని యొక్క దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఆ ట్వెల్వ్ మెంబర్స్ ఇంకా మిగిలిన వాళ్ళంతా తెలుసుకోలేకపోయినారు ఆయన సత్యాన్ని ప్రకటింపచేసి కూడా ఎవరు వినలేకపోయినారు కానీ ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చింది నేను వింటుంటాను యూట్యూబ్ ల కొంతమంది ఇవి వాక్యాలు మధ్యలో మధ్య ఎందుకంటే ఏ వాక్యం విన్నా నాకు అంత తృప్తిగా అనిపించదు ఆ ఇక్కడ ఒక అంటే వాళ్ళలో కొంచెం సత్యం కొంచెం అబద్ధం ఉంది కూడా తెలియజేయబడుతుంది ఎందుకంటే నేను వింటున్నా కొన్ని కొన్ని ఏమన్నా ఒకటో రెండో విన్నా విన్నప్పుడు నాకు అర్థమైంది అబదమ్యాన్ని ఎందుకంటే దేవుని యొక్క సత్యము మన దగ్గర తెలియజేయబడది కానీ ఇంకెక్కడ తెలియజేయబడలేదు విన్ను ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు కానీ మన దగ్గర అయితే దేవుని యొక్క సత్యం బయలుపరచబడుతుంది మనం వినగలుగుతున్నాం మా ఆయన ఇచ్చిన సత్యాన్ని థర్టీ థర్టీ వన్ వచ్చిన భుజించుటకు పరలోకం నుండి ఆయనే ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడి ఉన్నట్లు మన ఇతరులు అరణ్యంలో మొన్న భుజించని ఆయనతో చెప్పింది థర్టీ టూ పరలోక నుండి దిగి లోకమునకు జీవము నిచ్చునని దేవుణ్ణి గ్రహించు దేవుడను గ్రహించు ఆహారమై ఉన్నదని మీకు నిత్యంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను కావున వారు ప్రభువ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది చూడండి ఎల్లప్పుడూ అనుగ్రహించమని చెప్తున్నాడు ఎందుకంటే ఎందుకు ఏసు వారితో ఇట్ల నేను జీవ ఆహం నేనే చూడండి జీవ ఆహారం ఇప్పుడు ఎవరు ఏచుడువే కదా మనకు దీత్యోపదేశ కండంలో మనం చూసుకున్నాము ఏంటంటే ఆహారము వలననే కానీ ఏహోవా తెలుగుచిన ప్రతి మాట వల్ల నరలు బ్రతుకుదొరు చూడండి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నా థర్టీ టూ వచ్చినప్పుడు థర్టీ అందుకు వేసు వారితో ఇట్లా జీవ ఆహారము లేని నా యుద్ధ వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి నా ఎందు విశ్వసించు వాడు ఎల్లప్పుడూ ఇక్కడ దేవుడు మనతో చెప్తానమాట అంటే ఇక్కడ మన క్లియర్ గా అర్థమైపోతుంది కదా అంటే ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం పెట్టుకుని మనం అప్పుడే మనం ఏం ఎట్లా మనకి ఆకలి అనేది ఉండదు దప్పి అనేది ఉండదు ఎందుకంటే ప్రతి ఆత్మ కోసము మనం ఎవ్రీడే ప్రార్థన చేస్తాం దేవుని చనిదాం మొరపెడుతుంటాము కదా ఎందుకంటే ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు మన హృదయంలో ఉంటేనంట మనకి ఎల్లప్పుడే సంతోషం ఆనందం కలుగుతుంది కదా విశ్వాసంలో ఉండగలుగుతాం ఆయన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మన హృదయంలో ఎవ్రీడే మనం పొందుకుంటూనే ఉండాలా కదా ఎందుకంటే ఆయన అదే అంటుండ్రు అందుకు వారితో ఇట్లానే జీవ ఆహారం నేనే అని అంటుంది కాబట్టి జీవ ఆహారం నేనే అనే దేవుడు సెలవించినప్పుడు మనం నిజమే ఆయన పరిశుద్ధాత్మని ఎవ్రీడే మనం పొందుకోవాలా ఎవరిడే మనం పొందుకున్నప్పుడే కదా ఆయన జీవ ఆహారం మనము భుజించిన వారం ఎందుకంటే ఎవ్రెడే ఆయన వాక్యం ధ్యానిస్తాం కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతి వాక్య కంఠభూషణ మనం ప్రతి వాక్యని మనం నేర్చుకోవాలా ప్రతిదీ మనం ప్రాక్టీస్ లో పెట్టాలని ఇక్కడ వాక్యం చెప్తుంది ఎందుకంటే లాస్ట్ డైసెస్లల్లా అందరూ ప్రేమలో అనే విశ్వాసంలో చల్ల అరిపోతుంటారు కానీ మన విశ్వాసం ఎంతవరకు రన్ అవుతుంది అది మనం చూసుకోవాలి మన మనమే పరీక్షించుకోవాలి కదా ఎందుకంటే దేవుడు అదే కూడా చెప్పాడు నరుని ఆత్మ ఏ పెట్టిన దీపము అది అంతరంగమును శోధించను కదా దేవుడు శోధిస్తాడు మన ఆత్మని కాబట్టి ఇప్పుడు శివ డైసస్ కాబట్టి ఆ దుస్తుడు రకరకాల విధంగా మనకు గాలం ఆ గాలంలో మనం పడద్దు అంటే మరి ఏజ్ ప్రభు మనలో ఉండాలన్నమాట నా యుద్ధకు వచ్చి వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి గునడు కదా నా విశ్వసించు నా యుద్ధకు ఏ మాత్రం ఆకలిగొనడు నా ఎందు విశ్వసించువాడు ఎల్లప్పుడూ దప్పిగునడు లాస్ట్ దేవుడు మాట ఆయన దగ్గర ఉంటే ఎప్పుడు మనం ఆయనే ఎల్లప్పుడూ ప్రభు మనం ఆనందించాలి ప్రతిరోజు ఆయన జ్ఞాపకం తీసుకోవాలి ఆయన ఇచ్చిన వర్డ్స్ మన జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విశ్వాసంలో మనం బలపడుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే లాస్ట్ డేసెస్లో అలా విశ్వాసంలో మనం పడిపోద్దంటే ఇప్పుడు మన స్థిరమైన విశ్వాసము లో జీవించడం నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే ఈ లోకం ఎట్లుందంటే ఆ లోకం అంతా గుడితనంలో ఉంది లోకమంతా అక్రమం నిండిపోయింది ఎక్కడ చూసినా మోసం ఎక్కడ చూసిన మోసం చాలా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ఘోరమైన పరిస్థితులు మనం ఒక్కటే మనం విశ్వసించాల్సిందే జీవాహారం నేనే అని ఏజప్రభు వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఆయన వాక్యాన్ని మన హృదయ పాలకల మీద ఉంటానంట మనము ఎల్లప్పుడూ విశ్వాసంలో స్థిరమైన స్థిరంగా నిలబడగలుగుతాం అనమాట మళ్ళీ దేవుడు చిన్న వాక్యం దీనించిన కామెన్ కామెన్ ృపల తండ్రి దేవాయచనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయచ ప్రభ మరి వాక్యం చేత మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా దేవాయచ ప్రభ ఎల్లప్పుడు ప్రభా మీరు మాద్యంలో ఉంటేనే ప్రభ ప్రతిదీ మేము సక్సెస్ఫుల్ చేయగలుగుతాం ప్రభా కాబట్టి ప్రభ ఎవరిడే మీ యొక్క పరిషధాత్మ దయచేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థం తండ్రి దేవాయచ ప్రభ మన జీవ ఆరంభం నువ్వే కాబట్టి ప్రభా నీ యొక్క ఆజ్ఞలను మేము అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభా దేవా ప్రభా ఈ వాక్యంలో ప్రభుత్వ నడిపింప నీ యొక్క కావాలి తండ్రి ఎల్లప్పుడూ నీ యొక్క అస్తమ్మకు తోడించి నడిపించండి ప్రభా ప్రతి బ్రదర్స్ ని దీపించండి ఆశీర్వదించి తనింపండి ప్రభ మన బ్రదర్స్ అందరి సేవకు ప్రభా ఈ రోజు ప్రయాణం చేస్తున్నారు ప్రభా వరికి మీరే తోడైనా నడిపించండి ప్రభ నీకే స్తో నీకే బంధాలు దేవాయచ ప్రభావ ప్రతి బ్రదర్స్ కి ప్రభు యొక్క ప్రొటెక్షన్ దాయించండి వాళ్ళు ఏ ప్రాంతానికి అయితే వెళ్తున్నారో ప్రభా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రభావం మరి అక్కడ అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభా చీకటి శక్తులు పారిపోవాల్సిందే ప్రభా ఏ చక్రస్ నామంలో ఆజ్ఞాపించండి దేవాయ ప్రభావ మన బ్రదర్స్ అందరి చుట్టూ కూడా ప్రభుని యొక్క దూతల్ని కాపుదలకు దాయించండి అక్కడ ప్రతి ఒక్క మనుషులు మారు మంచి పొందాల రక్షణలోకి దేవని సత్యని ప్రకటింపచడానికి ప్రభ ఎంతో దూరం ప్రయత్నం చేస్తున్నాయి కదా ప్రభా మరి నీ యొక్క దూతల్ని కాపుదలగా దయించని ప్రభా వారి కుటుంబాలను కాపాడని ప్రభా ఎంతమంది బ్రదర్స్ వెళ్తున్నారా ప్రభా వారి కుటుంబంలలో శాంతి సమాధానం దాయించని ప్రభ వారి కుటుంబాలను దీవించని ప్రభ ఆశంచతనిపండి ప్రభ వారి కుటుంబాలకి ప్రభా నీ యొక్క రక్త పోషణ వాళ్ళ ఇంటి అగ్ని కవచాలు వేసి పెట్టని ప్రభా నీ యొక్క బ్లస్ ఫ్రెన్సింగ్ వాల్ వేసి పెట్టని ప్రతి రోగాల నుంచి ఇవ్వడల్లా దయచండి ప్రతి బిడ్డ మార్మంచు పొందాల రక్షణకి రావాల ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించిన ప్రభా నీ యొక్క పనిలో ప్రభా మేము నిఘ్నమైపోవాలండి నీ రాకడికి ప్రభా మరి ఆత్మల్ని కప్ప చెప్పిన ప్రభా మరి మీరెమ్మకతోడై నడిపించి నీ యొక్క రాకడికి మాందరిని సిద్ధపరచుకోమని ఏ చెప్పేసి నా మూలో ప్రార్థించడం తండ్రి ఆమెన్ దేవ మీరు ప్రభు వాకింగ్ చేత మాతో మాట్లాడితేవాళ్ళు స్థిరపరచాలి వాళ్ళ ప్రశ్న ప్రభు మీకు అంద అవునేసి ప్రభావ మీద ప్రశ్నంగా మిగిలి ప్రభు అంతమంది విన్నారు ప్రభావం మిగిలింది పన్నెండు మంది ప్రభా దేవా మీకు వందన ప్రభావ కాబట్టి రాజా మీరు అక్కడి సమయంలో ఇప్ప ఎవరైతే ప్రభు వాళ్ళ లొక్క ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా మేము పంపించండి మీకు వరకే ప్రభావ మేము రెడీగా ఉన్నాం రాజా వాళ్ళు సిద్ధపరచాలా మీరు అక్కడికి ప్రభుత్వం కూడా సిద్ధపడి ఉండాలా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభావం మీరే జీవాహారం అయ్యారు మీరు పెట్టాలండి ప్రభావం మహిమ గల తండ్రి వేసే ప్రభావం రాజా ఒక ఆత్మకార్యం మీరు జరిగించింది మైంప్రైబల్ ఏరియస్కి వెళ్తున్నాను వాళ్ళని మీతో ప్రారంభించడం కో అంటే వాళ్ళందరినీ ఆహ్రమించుకోండి వాళ్ళు ఇస్తున్న ప్రతి అవి మనకి ట్రైలితున్నా ఒకటి ఇక్కడందరికీ సదా